శ్రీగ్యో నమీ గణానా గణపతిహవా హే కవిం కవీనాముపమి జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్గుణోిభిస్ శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపంతా వందే గురు పరంపరా చతుర్విధా భజన్ మాం జనాతినోర్జున ఆత్ జిజ్ఞాసురర్థా జ్ఞానర్షభ సో మనకృత్లోక దుష్కృతిన చూసాము ఇప్పుడు సుకృతిన చూడబోతున్నాం సో దానికి అవతారిక భాష్యకారులుది ఏ పునః నరోత్తమా పుణ్యకర్మాణ చతుర్విధ ఇది మనం నరాధమాహ చూసాం ఇప్పుడు నరోత్తమా చూడబోతున్నాం అని భాష్యకారులు అలా చూశారు అక్కడ నరాధమాహ అయింది ఇప్పుడు సరే దుష్కృతినహా సుకృతినహా అనే ఆ తేడా మనకి శ్లో శ్లోకంలో ఉండే పదాల్లోనే స్పష్టంగా తెలుసుకోండి సో పునః అనే పదాన్ని ఆ కాంట్రాస్ట్ కోసం వాడతారు ఎవరైతే తు పునః ఈ రెండు అవ్యయాలని కాంట్రాస్ట్ని సూచించటం కోసం వాడతారు ఎవరైతే ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన విధంగా కాకుండా దానికి తల్లగింజులుగా ఉల్టా ఉంటారో వాళ్ళు ఆపోజిట్ డిఫరెంట్ కాదు డిఫరెంట్ వేరు ఆపోజిట్ వేరు సో హండ్రెడ్ అండ్ డిగ్రీస్ ఆపోజిట్ ఉండాలి అప్పుడు తు పునః అనే అవ్యయాలు అంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే నరోత్తములు నరాధములకి ఆపోజిట్ నరోత్తములు అంటారు వాళ్ళు దుష్కృతినహాకి ఆపోజిట్ పుణ్యకర్మణ సో పవిత్రమైన కర్మలు చేస్తూ ఉంటారు దుష్కృతి నహ ఏమో చేస్తారు సో వీళ్ళు పవిత్రమైన కర్మలు చేస్తారు వీళ్ళు ఎలా ఉంటారు అదే అర్జున అది ఇప్పుడు ఇక్కడే డిస్కషన్ అందులో లోకంలో ఈ పుణ్యా పాప అనే వ్యవస్థ రకంగా ఉంటుంది నేను మీకు మనం చేశాను ఈనాటు సమాజంలో ఈ పుణ్యా పాప ధర్మము అధర్మము దాని అవగాహన ఎలా ఉందంటే మీరు కేవలము కర్మ బేసిస్ మీద దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్న చోట మీరు ప్రసాదం తింటే పుణ్యం ప్రసాదం తినకపోతే పాపం అంతే మీరు సత్యం బొలగుట క్షమ దయ శాంతి ఇంటివన్నీ అనవసరం ఆ ప్రసాదం ఇలా నోట్లో వేసేసుకుంటే ఇలా కళ్ళ కద్దుకుని నోట్లో వేసేసుకుంటే పుణ్యం ఆ పని చేయకపోతే పాపం అంటే ఈ కేవలం కర్మ మీద ధర్మాధర్మాలని నిర్ణ నిర్ణయించడం అనే పరిస్థితి ఉంటుంది ఆ లోకంలో అలా ఉంది ఈనాడు ముఖ్యంగా అలా ఉంది దానికి కారణం ఏంటంటే సరైన అవగాహన లేకపోవటం తర్వాత రాంగ్ వాల్యూస్ ప్రమోట్ చేయటం చేయబడ్డం వాటెవర్ కానీ ధర్మాధర్మాలు అలా నిర్ణయించబడవు కర్మ కూడా ధర్మంలో ఒక అంతర్భాగం అవుతుంది కానీ ఆ కర్మ వెనుక ఉండే భావన దానికి ఎక్కువ ప్రాధాన్యం మనిషి అంటే దేహము మనస్సు ఆత్మ మూడు లెవెల్స్ ఉంటాయి దేహం లెవెల్లో ఉంటుంది కర్మ మనస్సు లెవెలలో భావన ఉంటుంది ఆత్మ లెవెల్లో జ్ఞానం ఉంటుంది స దేహం లెవెల్లో ప్రారంభం చేసి మనస్సులోకి ప్రవేశించి అంటే భావనలోకి వెళ్ళి అక్కడి నుంచి జ్ఞానంలో మనిషి ఉత్తీర్ణుడవుతాడు దాని వ్యవస్థది కాబట్టి ఇక్కడ ఇక్కడ భక్తి అంటే మనస్సుకి సంబంధించి ఎవరైతే నరోత్తములు ఉంటారో వాళ్ళు పుణ్యకర్మలను ఆచరిస్తారు వాళ్ళు ఎలా ఉంటారు చతుర్విధ నాలుగు రకాలుగా ఉంటారు హే అర్జున భరత ఋషభ రెండు సంబోధనలు ఈ శ్లోకంలో ఒకే శ్లోకంలో రెండు అడ్రస్లు సో భరతవంశములో శ్రేష్టమైనవాడా ఋషభ అంటే శ్రేష్ఠుడు అని మామూలుగా విడిగా ఋషభ అంటే ఎద్దు అని అంటే అది నిందాప నిందావచనం కాదు అది పొగర్త ఎందుకంటే ఎద్దు చాలా బలంగా దృఢంగా ఉంటుంది నంది నంది శోభ దాంట్లో నింది ఏమున్నది సో శివుని యొక్క వాహనము నంది అని ఉంటుంది శివుని యొక్క వాహనం నంది అంటే ఆయన ఎద్దు ఒకటి ఎక్కిటోటు తిరుగుతాడు అనుకున్నారు ఐసా నహి హద్దు అంటే ధర్మవృషం ధర్మస్ ధర్మవృషం ఆరుఢ ఆ ధర్మానికే వృషము ఎద్దు సంకేతం అంటే శివుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ కూర్చుని ఉంటాడు శివుడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శివుడు కూర్చుని ఉంటాడు అని అర్థం అంతేగాని ఓ ముసలు ఎద్దు ఒకటి దాని మీద ఎక్కిం వేరే అంతకంటే మనం మారుతీకారు ఈవెన్ ఇప్పుడు నేనోకారు సుఖం కాబట్టి అలాగెప్పుడు ఆలోచన పాత ఎద్దు ఒకటి ఎక్కి వెళ్తూ ఉంటాడు సో వృష ధర్మ వృష స్కంధమ ఆరుఢ అని ఎనీవే సో షభ అంటే శ్రేష్ఠమైన వాడా సో యుద్ధు అనేది శ్రేష్ఠత్వానికి ప్రతీకగా స్వీకరిస్తారు శ్రేష్ఠుడు అంటే ఎవళ్లలో శ్రేష్ఠుడు పురుషర్షభ మానవులలో శ్రేష్ఠుడు అర్జునుడు ఆయన అర్జున హే భరత భరతవంశీయులలో మానవు మానవులలో కాదు పురుషర్షభ అంటే మానవులలో శ్రేష్ఠుడు ఇక్కడ భరతర్షభ అని ఉంది కదా భరతవంశీయులలో శ్రేష్ఠుడు అంటే భరతుని వంశంలోని వాళ్ళు వీళ్ళందరూ కూడా సో ధర్మరాజు వీళ్ళందరూ ఆ భరత మహారాజు యొక్క వంశంలో పుట్టారు దుష్యంతుడు ఆయన కొడుకు భరతుడు ఆ వంశంలో వాడే ఆ తరువాతి కాలంలో కురు కురు మహారాజు ఆ కురు పేరు మీద కౌరవ వంశమైనది పాండు ధృతరాష్ట్రుడు పాండు మహారాజు పాండు మహారాజు యొక్క సో ఆ వంశవృక్షంలో ఎక్కడో పైన ఉన్నాడు భరతుడు అందుకోసం ఆ భరతవంశీయులలో శ్రేష్ఠుడా అని పిలుస్తా శ్రీరాముణ్ణయితే రఘు రఘుకుల తిలక అని వింటారు కదా రఘువంశంలో శ్రేష్ఠుడు తిలక అంటే కూడా శ్రేష్ఠుడనే అర్థం సో హే అర్జున నీవు భరతవంశీయులలో శ్రేష్ఠుడవు కనుక నీవు తప్పనిసరిగా ఈ పుణ్యాత్ముడు వైతావు కానీ ఆ దుష్కృతి కేటగిరీలో నువ్వు పడవసుమా అని ఆ సంబోధన యొక్క అభిప్రాయం హే అర్జున సో మాం భజంతే నన్ను సేవిస్తారు అంటే మనిషి సేవించేవి రెండు ఉంటాయి ఉంటే సంసారాన్ని సేవిస్తాడు లేకపోతే ఈశ్వరుని సేవిస్తాడు అంతే రెండింటినే సేవించటం సో ధనము భోగములు కీర్తి ప్రతిష్టలు భార్యాభర్తపుత్ర ఇల్లు వాకిలి ఈ రకంగా దీన్ని మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంటారు సో ఆ విధంగా దాంట్లోనే ఇరుక్కుపోయి ఉన్నటువంటి వాడు వాడు సంసారాన్ని సేవిస్తున్నట్టు లెక్క అవి వాటి దారినేమో ఉంటాయి వాటికి మనం చేయాల్సిన సేవగా కొంత ఉంటుంది వాటిని చేస్తూ ఉండటం వాటి స్థానంలో ఉంటాయి వాటి గురించి కొంత ఆసక్తి పెట్టుకోవటం వల్ల ఉపయోగమైంది అది సో ఇప్పుడు కారు గరాజులో పెట్టుకోవాలి హృదయంలో పెట్టుకోకూడదు డబ్బుని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలి కానీ హృదయంలో పెట్టుకోకూడదు ఇవన్నీ తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుంటే ఇంకా ఆ హృదయంలో దేవుడికి చోటు ఎక్కడ ఉంటుంది సో ఇప్పుడు కాలేజీ చదువుకునే విద్యార్థి ఉన్నాడు అనుకోండి వాడు హాస్టల్లో ఉంటాడు మన హృదయంలో ఉండకూడదు హాస్టల్లో ఉండాలి గురుకులల్లో ఉండాలి మొత్తానికి సో అలా ఈ దేని స్థానంలో అది ఉండాలి దేవుడు ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి కానీ మనం ఏం చేస్తాం ఈ సాంసారిక విషయాలన్నీ హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి ఒక గూట్లో పెట్టి దేవుడి గూడు వేరు దానికి వేరు వెళ్ళారో లేదో ఎనీవే సో నన్ను నన్ను భజిస్తారు వీళ్ళు నన్ను సేవిస్తారు భజ నన్ను సేవిస్తారు నన్ను భజిస్తారు నాపై ప్రేమను చేస్తారు భక్తి అంటే ప్రేమ సో ఇప్పుడు నీ ప్రేమ ఎక్కడ ఉన్నది అది పాయింట్ ఇప్పుడు ప్రేమ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు తల్లి ఉంది పిల్లవాడిని సాకి పెద్దవాడిని చేస్తూ ఉంటుంది వీడు పెద్దవాడు అయ్యాక నాకు సేవ చేస్తాడు అని చేస్తుందా లేదు అలా చేయట్లేదు అలా తన మీదే ప్రేమ పెట్టుకున్నట్టు అలా చేయట్లేదు వాడి యొక్క కోరి తల్లి వాడికి సేవ చేస్తుంది సో ఆ విధంగా ఈశ్వరుని ఎడల ప్రేమ చేస్తున్నా చేసేవాళ్ళు సంసారము ఈడల ప్రేమ చేసేవాళ్ళు అని రెండు కేటగిరీలు వేస్తే సంసారం ఏడల చేసి ప్రేమకి భక్తి అనరు ఈశ్వరుని ఎడల చేసి ప్రేమకే భక్తి అనే పేరు వాడతారు సో భజంతే నా ఎడల భక్తిని చేస్తున్నారు అటువంటి భక్తి చేసేటువంటి జనులు సుకృతినహ ఇప్పుడు కూడా యథార్థమైన భక్తుడు దుష్కర్మ చేయడు మంచి కర్మలనే చేస్తారు ఇదో విడ్డూరం అలా వచ్చింది ప్రపంచంలో కలికాలం అంటే దాన్నే అంటారు కాబోలు అంటే భక్తుడు వేషం వేసుకుంటాడు చేసే పనులన్నీ పొరపాటు పనులు చేస్తూ ఉంటాడు అది భక్తుడు అనిపించకూడదు వేషం కాదు ముఖ్యం వేషం గురించి ఆలోచించడం అనవసరం వేషం ఏదో ఉంటుంది ఏదో వేషం వేయాలి కాబట్టి వేస్తాం ఒకప్పుడు వేషము వాడికి వాడికి ఉపయోగపడుతుంది ఇప్పుడు విభూతి పెట్టుకుంటే జపం చేయాలనిపిస్తుంది లేకపోతే ఒక వైరాగ్య భావన కలుగుతుంది లేకపోతే ఆ బూడిదే భస్మ కదా సో సకలము అంతిమంగా భస్మ ఇదే అని ఒక వైరాగ్య భావన కలుగుతుంది అది అవసరం అలాంటి ఒక ఇ ఒక సపోర్టింగ్ సిస్టమ్ అంటారు అది ఉపయోగపడుతుంది ఆరంభంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒకసారి ఉపయోగపడ్డ తర్వాత ఇంకా అది లేకపోయినా వైరాగ్యం ఉంటుంది అని అనిపించినా కూడా కంటిన్యూ చేస్తారు బై హ్యాబిట్ కంటిన్యూ చేస్తారు తర్వాత ఇత ఇతరులకు ఒక ఆదర్శంగా ఉంటుంది స్నానం చేసి విహూతి పెట్టుకున్నాడు అనుకోండి గృహ యజమాని ఇంట్లో వాళ్ళు పాచిముఖాలతో ఉండడానికి కొంచెం వెనకాడతారు ఆయన పాపం స్నానం చేసి విహూతి పెట్టు మనం కూడా స్నానం చేద్దాము మనం కూడా బొట్టు పెట్టుకుందామని ఒక సంస్కారం వాళ్ళకి నిర్మాణం అవుతుంది సో ఆ విధంగా లోక సంగ్రహం కూడా ఉంటుంది అందుకోసం అలా చేస్తారు అంతేకాని కేవలము వేషం వేసిస్తే అది భక్తికి సు భక్తి నిర్ధారితమైపోయింది అని అనుకోరాదు అలా ఎందుకు చెప్తున్నానంటే లోకంలో అటువంటి ప్రవృత్తి ఉంటుంది అటువంటి దోషాలు ఉంటాయి వాటి నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది అందుకోసం అలా చెప్పడం సో ఈ జనులు భక్తులనే జనులు ఉన్నారే వీళ్ళు సుకృతినహా ఎప్పుడు వాళ్ళు చేసే కర్మలన్నీ పవిత్రమైన కర్మలే ఉంటాయి సో మంచి క్రియలనే చేస్తూ ఉంటారు అటువంటి భక్తులు నాలుగు రకాలు ఉన్నారు అంటే గ్రెడేషన్ అనమాట సో వన్ టూ త్రీ ఫైనల్ ఆ ఫోర్ లెవెల్స్ ఉన్నారు ఎవరు ఆర్త అంటే ఆపదలో భక్తి చేసేవాడు ఆపద ముక్కులవాడా అంటూ ఉంటాడు ఆపద వచ్చినప్పుడే భక్తి ఆపద లేదనుకోండి ఇంక భక్తి లేదు ఏమీ లేదు సంసారంలో ఉంటాడు ఆపద రాగానే ఈశ్వరుణ్ణి భక్తి చేస్తాడు ఏమయా ఈశ్వరా నీకు ఇది న్యాయమా నా ఎడల ఇటువంటి ఆపదని నాకు కలిగించవచ్చు నా నువ్వు అని భక్తి చేస్తాడు అది కూడా గొప్ప ఎందుకంటే మామూలుగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఒకడేమంటాడు నా బాహుబలంతో ఈ ఆపదను చేయిస్తాను అని అనుకుంటాడు అంతేగాని ఈశ్వరుణ్ణి భక్తి చేయకపోవచ్చు గజేంద్రుడి మోక్షంలో గజేంద్రుడు ఆర్తభక్తునికి దృష్టాంతంగా చెప్తారు గజేంద్రుడు ఆరంభంలో ఆపద రాగానే భక్తి చేసాడా చేయలేదు ఆపద రాగానే ఏం చేశాడు యుద్ధం చేశాడు నేను ఈ మొసలని నేను జయించి పారేస్తాను అని ఒక అహంకారంతో యుద్ధం చేశాడు తర్వాత అంగబలము అర్థబలము తన చుట్టూ ఉన్నటువంటి ఇతర గజములు తన కుటుంబాన్ని తన గుంపుకు చెందిన గజములు తనని రక్షిస్తాయి అని ఆశపడ్డాడు అంతేగాని భక్తి చేసేలేదు వెంటనే ఇవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈశ్వరుని ఎడల భక్తిని చేశాడు కాబట్టి ఆపదలో ఉన్నంత మాత్రాన వాడు భక్తిని చేసేస్తాడు అనే నిర్ణయం ఏం ఆపదలో ఉండి తిట్టుకుంటూ అందరినీ తిట్టుకుంటూ దేవుణ్ణి కూడా తిట్టుకుంటూ ఉండేవాడు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు నిరాశ ఉంటారు లేకపోతే కొంతమంది ఆపద వచ్చినప్పుడు డిప్రెషన్లో వెళ్ళిపోతారు లేకపోతే కొంతమంది తిట్టుకుంటూ ఫ్రస్ట్రేటెడ్గా బతికేస్తూ ఉంటారు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు ఆ ఆపద యొక్క బరువు తట్టుకోలేక ఇవన్నీ చేసేవాళ్ళు కాకుండా ఇవన్నీ కాకుండా ఆపద వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి భక్తి చేయుట మరి గొప్ప అంటారా వీళ్ళందరితో పోలిస్తే భక్తి చేసేవాడు గొప్ప వాడి ప్రత్యేకత ఉన్నది ఎక్కడ ఆపద వచ్చినప్పుడు ఇలాంటి అసందర్భపు పనులన్నీ చేయకుండగా కేవలము భక్తిని మాత్రమే చేసేవాడు వాడు గొప్పవాడే సో ఇప్పుడు ఈ రావణాసురుడు వాళ్ళు ఉన్నారు మనకి రాక్షసులు ఉంటారు వీళ్ళు తపోబలం తపస్సు చేసి దాంతో ఒక రకం బలాన్ని చేకూర్చ చేకూర్చుకుంటారు ఆ బలంతో వాళ్ళు లోకాన్ని హింస పెడతారు వాళ్ళకి ఆపదొస్తుంది ఆపదొచ్చినప్పుడు తన తపోబలంతో ఆపదని చేయిద్దామని చూస్తారు తప్ప భక్తి చేయద్దాం సో ఆ విధంగా రావణాసురుడు దృష్టి హనుమంతుడు రావణుడికి చెప్తాడు నీ తపస్సు యొక్క బలంచేతనే నీ సంపదలు అన్నింటినీ పొందేవు ఇప్పుడు నిన్ను నీకు వచ్చిన ఆపద నుంచి నీ తపస్సు నిన్ను రక్షించలేదు నీవు శ్రీరాముని శరణు వేడు అప్పుడు నీవు రక్షింపబడతావు అని చెప్తాడు హనుమంతుడు వాడు చేసాడా మరి చేయలేదు కాబట్టి ఆపదలో ఉన్న ప్రతివాడు భక్తి చేస్తాడని మీరు అనుకోద్దు ఆపదలో ఉండి భక్తి చేయాలనే సత్సంకల్ సత్సంకల్పం కలిగి భక్తి చేస్తే వాడు గొప్పవాడు వాడు నరోత్తముడు అవుతాడు అటువంటి భక్తుడు ఆర్తభక్తుడు ఒకడు అండ్ వాడు ప్రథమ భక్తుడు ఇప్పుడు లోకంలో భక్తి గలవాడికి ఆపదొస్తుంది భక్తి లేనివాడికి ఆపదొస్తుంది అప్పుడు భక్తి లేనివాడు ఈ ఆపద వచ్చినప్పుడు ఆపదని ఏ విధంగా ఎదుర్కోవాలో వాడికి తెలీదు వాడికి ఆ భక్తి యొక్క బలం లేకుండా అయిపోతుంది ఈశ్వర బలము లేకుండా అయిపోతుంది వాడు డిప్రెషన్ అవ్వటమో ఏదో పొరపాట్లేమో చేస్తాడు కానీ భక్తుడు ఆపద రాగానే వెంటనే వెళ్ళి దేవుడు కాళ్ళు కొట్టుకుంటాడు అది భక్తునికి ఆపద ఒక అడ్వాంటేజ్ కింద తీసుకుంటాడు నిజానికి భాగవతంలో ఒక చక్కటి ప్రసంగం ఉన్నది కుంతీదేవి వరం కోరుతుంది శ్రీకృష్ణుని ఆయన కోరుకోమంటాడు నువ్వేదైనా వరం కోరుకోమంటాడు కోరుకోమంటే కుంతీదేవి కోరుతుంది విపద సంతు నశ్వత్ తగద్గురో సో యత్ భవదర్ భవద్దర్శనం అపునర్భవ దర్శనం అని ఏదో ఉంది ఒక పాదం దగ్గర తేడా వచ్చింది సో హే జగద్గురో అంటే హే శ్రీకృష్ణ మాకు జీవితంలో అప్పుడప్పుడు మళ్ళీ రోజూ ఆపదలు వస్తే కూడా తట్టుకోవడం కష్టం అప్పుడప్పుడు ఆపదలు వచ్చి ఇట్లా నువ్వు మాకు వరాన్ని ఇయ్యి ఎందుకంటే ఆపదలు వచ్చినప్పుడల్లాహా నిన్ను స్మరిస్తూ ఉండడం నిన్ను స్మరించినప్పుడల్లా నీ దర్శనం మాకు అవుతూ ఉండటం ఇదో మహాభాగ్యం కింద ఉంది ఆపదలు లేనప్పుడు వాళ్ళకి అప్పుడు శ్రీకృష్ణుడు దర్శనం అయ్యేది కాదు ఆయన దర్శనం అవ్వాలంటే వీళ్ళకి ఆపద కావాల్సిందే వీళ్ళు లక్కింట్లో తగ తగలబడ్డమో లేకపోతే అడవిలో ఏదో కష్టాల్లో ఉండడమో లేకపోతే దూర్వాస మహర్షి శపించడానికి రావడము అయితే ఉత్తరా గర్భంలో ఉన్న శిశువుని అశ్వత్థామ బ్రహ్మాస్త్రంతో సంహరించే ప్రయత్నం చేయడము అయితే ఇగో పాండవ కౌరవ సంగ్రామం రావటము ఈ రకంగా ఏదో ఒక ఆపద రావాలి ఆపద వచ్చినప్పుడల్లహా ఆయన జరిగి వీళ్ళు ఆయనని ప్రార్థించేవారు ఆయన ద్రౌపదికి మానభంగాన్ని రక్షించటము సో ఎప్పుడు ఆపద వచ్చినప్పుడల్లా నిన్ను మేము ప్రార్థిస్తున్నాం నీ దర్శనం మాకు అవుతోంది కాబట్టి నీ దర్శనమే కావాలంటే ఆపదకే అంత ఆపదకి కూడా ఒక శోభ ఎందుకంటే నిన్ను ప్రార్థించి నీ దర్శనం భాగ్యం మాకు కలిగింది కాబట్టి మరి నీ ఆపదలు మాకు అని కోరుతుంది చూడండి ఆవిడ ఎలా కోరుంది కాబట్టి జీవితంలో ఆపద వచ్చిందంటే అది ఒక పెద్ద హెచ్చరిక చూడమ్మా నీ జీవిత మార్గంలో నువ్వు వెళ్తున్న మార్గం చాలా తప్పు మార్గం ఈ పాటికి నువ్వు తెలు తెలివి తెచ్చుకుని నువ్వేమో దాని నుంచి బయటపడిపోయి సన్మార్గంలోకి మళ్ళు అని హెచ్చరిక నేను ఓసారి ఎక్కడికో నార్త్ అమెరికాలో ఏదో దేశానికి వెళ్ళాను వెళ్తే అక్కడ బాగా క్లాసెస్ అటెండ్ చేస్తూ మంచి సేవ చేసేటువంటి ఓ సజ్జనుది ఒక ఆయన ఉండేవారు ఆయన వెళ్ళినప్పుడు ఆపదలో ఉన్నాను అన్నారు ఆపద అంటే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది మనం స్టాకులో ఏమి మన దగ్గర ఏ స్టాకులు లేవు కాబట్టి అది పైన ఉందా కింద ఉందా కూడా మనకు తెలియదు దాంట్లో కొంత కుదలో పెట్టినట్లేదో పది లక్షలతో దాంట్లో పెడితే అది ఇప్పుడు పైన ఉందా మధ్యలో ఉందా కింద ఉందా ఎప్పుడు దానికేసే చూసుకుంటా బతకాల్సి ఉంటుంది దాంట్లో పెట్టింది వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో మనకేం తెలుస్తుంది ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఆయన ఒకసారి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఎక్కడుంది ఆ ఫిగర్ ఎక్కడుంది సపోజ్ ఆ ఫిగర్ లెవెన్ ఉందనుకోండి లెవెన్ లాభం అనుకోండి లెవెన్ కనపడితే పర్వాలేదు సంతోషం ఏ రోజుకి ఆ రోజు సంతోషం అది నైన్కు పడిపోయింది అనుకోండి అయ్యో అని బెంగా అలా జీవిస్తూ ఉంటారు అది పూర్తిగా కొలాప్స్ అయిపోతే ఇంకేమీ లేదు అప్పుడు నేను ఏమని చెప్పానంటే చూడమ్మా ఇది భగవంతుడు నీకు చేసిన ఒక హెచ్చరిక ఇది ఆపదేం కాదు ఆపదంటే ధననాశ ధన ఉంది అదేమి తేలికేం కాదు కష్టమే ధన నష్టాన్ని కూడా కష్టమే ఐ కెన్ అండర్స్టాండ్ కానీ అది ఒక హెచ్చరిక ఏమిటి ఆ హెచ్చరిక అంటే నువ్వు ఒక పని మానేయాలి ఇంకో పని మొదలు పెట్టాలి అదేమిటి ఇంక ఈ పైన ఈ స్టాకులు స్పెక్యులేషను మానేసి ఉన్నదాంతో సంతోషపడ్డాం మనకి లభించిన దాంతో సంతోషపడ్డాం అనే ఒకటి కొత్తది అది మానేసేయాలి స్టాక్ ఇంకా మొదలు పెట్టాల్సిందేమిటి ఈ ఆపదని హెచ్చరిక ఎవడు చేశాడు భగవంతుడు చేశాడు ఈ హెచ్చరిక కాబట్టి భగవంతుని ఎడల భక్తిని అభ్యాసం చేయాలి ఈ రెండు పనులు ఒకటి మానేసి ఒకటి మొదలుపెట్టాలి ఇది ఆపద యొక్క సూచన అని నేను చెప్పాను సో ఆ విధంగా ఆపదని కూడా మనకి అనుకూలంగా మలుచుకోవచ్చు ఆపదని ఆ విధంగా మలుచుకోవచ్చు ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి పెద్ద వయస్సులో సపోజ్ దాన్ని ఆపద అది ఆపదేమీ కాదు వాస్తవానికి కానీ దాన్ని ఆపద అని మనం అనుకునే అవకాశం ఉన్నది అప్పుడు ఏం చేయాలి సరే కానీ భగవంతుడు మనకి ఒక హెచ్చరిక ఇచ్చాడు మరీ తీవ్రమైన సంసార ఆసక్తి పెట్టేసుకుని ఈ సంసారంలో ఈ విషయం ఆ విషయం సంసార విషయాల మీద ప్రాపంచిక చింతనలోనే తలమునుకలవుతూ ఉండిపోయాం మనం మనకు భగవంతుడు ఒక హెచ్చరిక జారీ చేశాడు అని అర్థం చేసుకుని ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని తగ్గించేసుకుని వైరాగ్యాన్ని బాగా అలవాటు చేసుకుని ఈశ్వరుణ్ణి మరింత అధికంగా భజిస్తే ఆ హార్ట్ అటాక్ దానివల్ల చాలా ఉపయోగకరమైన విషయం ఎందుకంటే ఈ హార్ట్ బాగా బలంగా ఉన్నప్పుడు వీడు భక్తి చేసేది ఎలాగూ లేదు కనీసం ఎప్పుడైనా ఒకసారి భక్తి చేసుకునే అవకాశం భగవంతుడిచ్చిన అవకాశం నన్ను ఆ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అలా చేస్తాను చాలామంది ఆపదని అలా సద్వినియోగం చేసుకుంటాం కట్వాంగ మహారాజు అని ఉండేవాడు భాగవతృతి స్కంధంలో వస్తుంది ఈ ప్రసంగం ఈ కట్వాంగ మహారాజు ఇంద్రుడికి ఇంద్రుడికి ఎప్పుడు రాక్షసులతో యుద్ధము సమస్యలే ఇంద్రుడు అంటేనే అంత మామూలు ఇండియా ప్రైమ్ మినిస్టర్ లాగా ఈ పార్టీ వాడు అటులాగుతాడు ఆ పార్టీ వాడు అటులా వాజ్పేయి గారి ప్రైమ్ మినిస్టర్షిప్ లాంటిది ఇంద్ర పదవి అంటే ఎప్పుడు ఎవడు వెనక్కి తీసేస్తాడో చెప్పడం కష్టం సో ఆయనకేదో రాక్షసులతో దెబ్బలాటొస్తే ఈ కత్వాంగ మహారాజుని సపోర్ట్ అడిగాడు ఆయన విలువిద్య పెద్ద అస్త్రశస్త్రవేత్త హెమయ నా కొంచెం హెల్ప్ చేసి పెట్టుకున్నాడు అది సరే అని ఈయన హెల్ప్ చేశాడు హెల్ప్ అయిన తర్వాత ఆ ఇంద్రుడు ఈయనకి ఏదో షాలువాదిదో కప్పి ఏదో సత్కారం చేసి ఈయన ఇంక మళ్ళీ వచ్చేస్తున్నాడు వెనక్కి భూలోకానికి ఈ కట్వాంగ మహారాజు షాలువాది కప్పి పక్కనే బృహస్పతి కూడా నిలబడి ఉన్నాడు అప్పుడు ఈయన ఈయన ఓ పిచ్చి ప్రశ్న ఒకటి వేశాడు నా జాతకంలో రాశి ఫలం ఎలా ఉందని అడిగాడు అంటే నాకు రాశిఫలాలు నాకెందుకు వస్తాయి బృహస్పతి పక్కనే ఉన్నాడు కదా అని ఏమన్నా బృహస్పతి గారి ఈయన జాతకంలో రాశిఫలం ఏమిటని అడిగే అని సలహా అడిగాడు ఇంద్రుడు బృహస్పతి అంటే మరి జాతకాలు వారి గురువు కదా అయినా అంటే అప్పుడు బృహస్పతి గారి కిందకి పైకి చూశాడు ఏమిటో అలా చూస్తున్నారు ఏమిటని కట్లాంగి మహారాజు ఎందుకంటే అసత్యం ఎలా చెప్తాడు అంటే అప్పుడు మరి సత్యం చెప్తే మీరు ఫీల్ అవుతారేమో మరి సత్యం కాదు మీరు సత్యం చెప్పండి నాకు ఏం పర్వాలి అంటే ఇంకా నీకు జీవితకాలం గంటు ఉందని చెప్తాడు వన్ అవర్ అయితే మీరు వెంటనే నన్ను భూలోకంలో ప్రవేశపెట్టేసేయండి ఇమీడియట్ అంటే వెంటనే ఐదు సెకండ్లు అయ్యేప్పటికైనా తన ప్రసాదంలో నిలబడతాక వెంటనే అక్కడ ఆ పూజాగృహంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆసనం ఉంటుంది ఆసనం మీద కూర్చొని ధ్యానం చేస్తూ ప్రాణాలు పెడతాక అది ఆపద సమయంలో భక్తి మోక్షాన్ని పొందుతుంది కాబట్టి ఆపద సమయంలో భక్తి చేయాలనే ఆలోచన రాదు వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ కూర్చున్నామని ఆలోచన ఏదో వస్తుంది కాబట్టి ఆ రకంగా భక్తి చేసిన వాడు ఆర్తభక్తుడు ఎప్పుడూ చాలా గొప్పవాడుగా పరిగణిస్తారు మామూలుగా జిజ్ఞాసు భక్తుల్ని జ్ఞాని భక్తుల్ని గొప్పవారుగా ఎలాగూ పరిగణిస్తారు ఆర్తభక్తుడు కూడా చాలా గొప్ప భక్తుడు ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మనస్సుకి నిలకడ ఉండదు మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది అటువంటి స్థితిలో కూడా వాడు ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకుని కొద్దిసేపైనా ఈశ్వరుణ్ణి మనం ధ్యానం చేయాలి అని అనుకోగలిగాడు అంటే వాడప్పుడే అప్పటికే ఆపదని జయించేసినట్టు లెక్క కాబట్టి ఆర్తిలో ఉండి భక్తి చేయటం చాలా గొప్ప విషయంగా భక్తి శాస్త్రంలో పరిగణిస్తారు శ్రీకృష్ణుడైతే ఇక్కడ కేవలం ఆర్తహాని ఉరికే సూచనగా చెప్పు దులేశాడు భాగవతంలోనూ ఇతర వ్యాఖ్యాతలు అందరూ కూడా ఆర్తి సమయంలో కష్టంలో ఉన్నప్పుడు చేసి భక్తికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు శంకర భగవత్పాదులు కూడా అనేక సందర్భాల్లో అటువంటి భక్తికి చాలా ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు లోకంలో కూడా గజేంద్ర మోక్షము అనే గాథ బాగా ప్రసిద్ధి చెందిన గాథ ఆ ప్రసిద్ధి ఎందుకంటే అది ఆపదలో ఉన్న దేవుడు ఆపదలో ఉన్న జీవుడు చేసిన భక్తి అది లావ లావ లావంటే బలం ధైర్యము విలోలంబయ్యే శరీరంలో బలం లేదు మనస్సులో ధైర్యం లేదు సో ప్రాణంబులు టావులు తప్పాను శరీరానికి మనస్సుకి మధ్యలో ప్రాణశక్తి ఉంటుంది అది నీరసపడిపోయింది అది దానికి ఎక్కడ బలం లేదు మూర్ఛ వచ్చే పోనీ కొంచెంసేపు భక్తి పరమేశ్వరుని ప్రార్థిద్దామా మనస్సు పనిచేసే స్థితిలో కన్కాన్షియస్ మూర్ఛస్థితి వచ్చేస్తోంది తను ఉండస్యన్ శ్రమం వయ్యడుని నాకు చాలా జీవితంలో నేను చాలా అలిసిపోయాను ఇంకా నేను మరింక శ్రమ చేయలేను నా వల్ల కాదు ఈ యుద్ధం నా వల్ల కాదు కావే రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆఖరి పాదం సో ఆ విధంగా ఆ అంటే కళ్ళు తిరిగి పడిపోయి ప్రాణం పోయి టైంలో ఆ ఈశ్వరుణ్ణి భక్తి చేయటం అన్నది అదేమో సామాన్యమైన విషయం కాదు అప్పుడు మనస్సుకి భక్తి చేసేంతటి ఆ తీరిక ఆ వెసులుబాటు ఉండదు అది లేకున్నా సరే తెచ్చుకుని ఆ కష్టంలో ఉండే భక్తి చేయటం అన్నది చాలా గొప్ప విషయం ఇప్పుడు అది ఒక ఆర్తభక్తుడు ఉందాము భాష్యకారులు ఏమంటారు చతుర్విధా చతుష్ప్రకారా అంటే నాలుగు ప్రకారముల వారు అంటే నాలుగు రకముల జనులు భజంతే సేవంతే సేవిస్తున్నారు మాం నన్ను నన్ను సేవిస్తారు జనా సుకృతిన పుణ్యకర్మాణ సో ఆ విధంగా ఈశ్వరుని సేవించుట ఈశ్వరుని ఎడల భక్తిని చేయుట అనే పని ఎప్పుడైతే చేశారో వాళ్ళు పుణ్యకర్మ చేసిన వాళ్ళు అయిపోతారు కదా ఆటోమేటిక్గా కాబట్టి పుణ్యకర్మలు హే అర్జున వాళ్ళలో మొదటివాడు ఆర్త ఆర్తి పరిగృహీత అంటే ఆర్తి అంటే ఆపద ఆపద గుప్పిట్లో ఉన్నాడు అని అర్థం పరిగృహీత చుట్టూ ఆపద కమ్మేసిందే చుట్టూ దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేని విధంగా ఆపదొచ్చి మీద పడిపోయింది అది అప్పుడు భక్తి చేయటం తస్కరం వ్యాఘ్ర రోగాది నా అభిభూత ఆపన్న ఇప్పుడు ఆపద అంటే నేను స్టాక్ మార్కెట్ దృష్టాంతంగా చెప్పా శంకర్లు స్టాక్ మార్కెట్ ఉండేది కదా అంచేత ఆయన దృష్టాంతం ఏం చెప్పాడు తస్కరా అంటే వీడు డబ్బు మూట కట్టాడు మూట కట్టి ఒక చోట దాచాడు వీడు దాచిన ఆ రహస్య స్థలాన్ని వాడు కనుక్కుని వీడిని నిద్రపోతుండగా దాన్ని పట్టేసుకుని వాడు పట్టుదక్కాడు మొన్నడు పొద్దున్న లేచి చూసుకుంటే వీడికి ధనం అంతా పోయి బికారైపోయాడు అలాగ అదే ఆపద తస్కర అంటే ఆయన కాలంలో ఉండేటువంటి సమాజంలో ఉండే పరిస్థితిని బట్టి ఇప్పుడు తస్కరా అంటే అర్థం ఏంటో తెలిసిన బ్యాంక్ అని అర్థం ప్రూడెన్షియల్ బ్యాంక్ అంటే తస్కరా అనమాట తస్కరా నాం పతయే నమో నమ వాడు తస్కరులకు పతి ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆ పేరు చూడండి ఎలా ఉండవు లేకపోతే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని బ్యాంక్ ఉండేది మీకు తెలుసు తెలియకపోవచ్చు చాలా కాలం సో వాడికి తస్కరుడు ఆ ఉన్న డబ్బు అంతా వాళ్ళు పట్టుకుపోయారు మనం ఈ అప్పట్లో విఆర్ఎస్ ఇచ్చిన డబ్బులు అందరూ వీళ్ళు పట్టుకుపోయారు నాగార్జున ఫైనాన్స్ అని ఒకటి ఉండేది ఫైనాన్స్ అని ఇంకొకటి ఉండేది యాపిల్ ఫైనాన్స్ వీళ్ళందరూ తస్కరుడు వీళ్ళందరూ సో వీళ్ళు ఏం చేశారంటే మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క సేవింగ్స్ అన్నింటినీ వీళ్ళు కాజ్ చేశారు సో పెద్ద తర్వాత అమెరికాలో రిటైర్మెంట్ ఫండ్స్ని కాజేశారు కొంత అక్కడ ఉంటాయి ఇంకో రకంగా ఉంటాయి ఇక్కడంత క్రూడ్గా ఉండవు కొంచెం సోషలిస్ట్ ఎక్కువ తక్కువ ఉంటాయి రిటైర్మెంట్ ఫండ్స్ ఫోర్ ఫండ్స్ అని పేరు వాటికి అదేదో సెక్షన్ ఆ లావ్లో ఆ ఫండ్స్ అన్నింటినీ అవన్నీ పోయాయి సో ఈ తస్కర ఇకపోతే వ్యాఘ్ర అంటే కార్ యాక్సిడెంట్ అనమాట ఈ రోజుల్లో అయితే పూర్వకాలం ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేప్పుడు మధ్యలో అడవి అడవుల్లో పెద్ద పుల్లు ఉండేవి ఇప్పుడు పెద్ద పుల్లు లేవు ఇంకే పెద్ద పుల్లు ఏముంటాయి ఇంకా ఏదైనా టైగర్ ప్రాజెక్ట్ పద్నాలుగు పెద్ద పుళ్ళు ఉందా ఇవి తెలుసా అంటూ పెద్ద ప్రొస్టెక్టర్ తెలీ వాళ్ళకే తెలు ఇప్పుడు మీకు తెలిసే వాళ్ళకి అలది వస్తుంది ఓ ఇలాగే ఉంటాయి ప్రచారాలు పద్నాలుగు వందల యాభై ఆరు పెద్ద బొమ్మలు ఉన్నాయి ఆ సంగతి నేను బొందు అక్కడ దేశంలో ఈ పు పులుల సంఖ్య పెరగాలి ఏ ఎలా పెరిగితే జలం ఇంత వలదు ఉంటే ఇంకా పులులే ఉంటాయి వీళ్ళే పులు మంచిది సో ఆ పెద్ద పులి మీదపడి ఇట్లా వచ్చింది పెద్ద పుడి మీద సిద్ధంగా ఉంది అడవిలో వెళుతూ ఉంటాడు రాత్రి చీకటి ఆ పెద్ద పులి ఆ సింహనాదమో లేకపోతే పెద్ద పులి యొక్క నాదం వినపడుతుంది అప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఎవరు రక్షిస్తారు మహాపద ఆ సమయంలో శివ శివ రామ రామ అని స్మరించుకుంటాడు అది ఆ పెద్ద పులి అది కొంచెంసేపు ఇటు అటు తిరిగి అదేదో ఇంకో సౌండ్ దానికి ఏదో వచ్చేటట్టు పోతుంది బ్రతుకు జీవుడా అని ఆ కష్టం నుంచి బయటపడ్డాడు అది వ్యాఘ్ర రోగ ఈ కాలానికి తేడా అయిన అన్ని కాలాల్లోనూ ఈ ఆపద సమానమే ఆ రోగం ఏదో ఏదో వ్యాధి వస్తుంది ఆ వ్యాధి రోగము జ్వర మృత్యువు ఈ మూడు ఎవరికి తప్పవు కదండీ దేహం దేహధర్మాలకు దేహేన జాతస్య భవంతి దేహం పుట్టినప్పుడు నేను పుట్టుకునే పుట్టాను అనుకుంటే వాడికి దేహానికి రోగం వస్తే నేను రోగిని దేహానికి జ్వర వస్తే నేను జరా అంటే ముసలిధనం దేహానికి మృత్యు వస్తే నాకే మృత్యు వచ్చింది అని అలాగే అలాగే ఉండకూడదు సో ఆ వివేకాన్ని సంపాదించుకోవాలి వాటెవర్ రోగం వచ్చినప్పుడు శాస్త్రపాఠం చదివితే అది ఏమి బుద్ధికి రాదు జ్వరంగా ఉన్నప్పుడు మీరు క్లాస్లో వచ్చి కూర్చున్నారనుకోండి స్వామీజీ ఏమిటి ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు అనిపించినా అనిపించకపోయినా అప్పుడు ఖాయంగా అనిపిస్తుంది ఎందుకని అప్పుడు బుద్ధికి రాదు బుద్ధికి ఏది తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉండదు కాబట్టి ఆ రోగం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం శాస్త్రాన్ని చదువు పెట్టుకుంటే రోగం వచ్చినప్పుడు బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎటువంటి వ్యాధి వచ్చినా ఈశ్వరుణ్ణి ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి మనం ఏదైనా నామజపం చేసుకుంటూ దానికి చక్కటి అవకాశం ఎందుకంటే మంచం మీద పడుంటాం ఇటు అటు తిరిగి ఓపిక ఏదో వాళ్ళు ఎవరైనా దయ్యంలో కప్పు కాఫీ ఇస్తే ఆ ఏదో జపం చేసుకుంటాం ఈ లోపల కొనుక్కు వచ్చింది అనుకోండి నిద్రపోవడం నిద్ర తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో జపం చేయటం నామజపం చేయటం అదో అవకాశం ఈశ్వరుణ్ణి శరణ వేయటం ఒకవేళ ఈ రోగమునకే ఓ మాట ఉంది పెద్ద రోగము అంటారు అంటే ఇంకా ఆ రోగం నుంచి బయటపడి మళ్ళీ సమాజంలో తిరిగే సందర్భం ఉండకపోవచ్చు పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఇంకా ఆ రోగం వస్తే ఇంకా అది ఆ మనిషి ఆఖరి స్టేజ్ అని అప్పుడు అప్పుడు మరింత కష్టం భక్తిని చేయటం అప్పుడు మనస్సును చిక్కబట్టుకుని ఈశ్వరు నేడలో భక్తి చేయగలిగినట్లయితే చిన్న స్లోగా ఆరంభం చేస్తే బలం పడుతుంది ఆ రోగము యొక్క నుంచి వాడు విముక్తిని పొందుతాడు శరీర పీడ ఉంటుంది మానసికమైన భయం నుంచి విముక్తిని పొందుతాడు సో తర్వాత ఇంకొకటి మీరు గమనించరో లేదు మానసికమైన ఒత్తిడి పీడ తక్కువ అయినప్పుడు పీడ కూడా తక్కువ అవుతుంది శరీర పీడకి తోడుగా మానసిక పీడ కూడా తోడైతే ఆ శరీర పీడ మరి పది రెట్లుగా అనుభవానికి వస్తుంది కాబట్టి మనస్సులో భక్తి అన్నది ఈ సంసార దుఃఖాలని ఎదుర్కోవటంలో మహా ఆయుధం అది దాన్ని మనం చాలా ప్రేమగా సంపాదించుకోవాలి రోగం వచ్చినప్పుడు మనకి రక్షణ సో భక్తి మాత్రమే ఆఖరికి మందు కూడా దేవుడు అనుగ్రహం ఆ మందు ఇచ్చేవడు కూడా దేవుడు సో శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలేమరే ఔషధం జాహ్నవితో వైద్యో నారాయణో హరిహి మొత్తం శ్లోకం అంతా గుర్తొచ్చింది నాకు సాధారణంగా మొత్తం అంతా గుర్తురాదు మూడు పాదాలు రెండు పాదాల గుర్తొస్తాయి ఎన్నెన్నో గుర్తుంటాయి ఏవో గుర్తున్న ఉంటాయి లేని సో మొత్తం శ్లోకం గుర్తు చూడండి మంచి శ్లోకం శరీరము శిథిలమైపోయే రోగ్రస్తం అయిపోయినప్పుడు ఇంకా దాని గురించి పెద్ద చెంత చేయకూడదు దాని దాన్ని దాన్ని వదిలేసి దానికి చేయాల్సిన పరిచర్యదో కొంత ఉంటుంది ఆ పరిచర్య చేసి మందు మాకు దానికి పారేసి మనం మనస్సును ఈశ్వరుడి మీద పెట్టు ఆ ఈశ్వరుడు పిలిపి వచ్చినప్పుడు దేహాన్ని విడిచిపెట్టి అవతల పోవచ్చు దేహం మంది ఎలాగో కాదు గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్లోంచి మన స్వగృహ స్వగృహం ఈశ్వరుడు ఇది గెస్ట్ హౌస్ ఎందుకు ఈ గెస్ట్ హౌస్ దీన్ని విలువ ఈశ్వరుల్లో విలీనం అయిపోతే అంతకంటే కావాల్సినటువంటి మన స్వగృహానికి మనం చేరుకున్నట్టు ఆ విధమైన భక్తిని నిర్మాణం చేసుకోగలిగితే అంతకంటే వేరే భాగ్యం ఏమీ ఉండదు ఈ ఆది శబ్దం చేత ఎవో కష్టాలు వస్తాయి గృహ ఛిద్రాలు ఉంటాయి ఇంట్లో ఎవో సమస్యలు ఉంటాయి మనం ప్రేమించేటువంటి వాళ్ళకి ఎవో కష్టాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు మన కష్టాలుగా ఉంటాయి మరి ఉంటుంది కుటుంబం అంటే అలాగే ఉంటుంది అటువంటి ఆది శబ్దం చేత అటువంటి ఈతి బాధలు కష్టాలని మనం గ్రహించవచ్చు అటువంటి సందర్భాలన్నింటిలో కూడా మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేస్తాం అదిగో దేవుడా దేవుడికి దండం పెట్టి కూర్చుని ఇంకే పని చేయకుండా ఉండాలనే అభిప్రాయం కాదు మన కర్తవ్యాన్ని మనం చేసుకుని ఈశ్వరుని శరణాగతి చేసి ఈశ్వరుడు మనకి ఏది అనుగ్రహిస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండుట అది భక్తి అంటే ఆర్తభక్తి యొక్క లక్షణార్థంగా ఉంటుంది ఇప్పుడు దేహానికి రోగం వచ్చిందనుకోండి మందు వేసుకోవటం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మందు తెచ్చుకుని వేసుకోవటము వేసుకుని ఈశ్వరుని భక్తి చేసుకుంటూ కూర్చోవడం అంతే ఈ దేహము మందు మన పని మనం కదా అది ఎప్పుడు బాగుపడుతుంది జ్వరం ఇవాళ తగ్గుతుందా రేపు తగ్గుతుందా నేను లేకపోతే అక్కడ పనులన్నీ ఆగిపోయాయి ఇలాగ సంసార చింతన పెట్టుకుంటే ఈ జ్వర బాధ మరింత ఎక్కువ అవుతుంది భక్తి లేకుండా పోతుంది కాబట్టి ఆ పొరపాటు చేయకుండా ఆర్తి సమయంలో రోగాదులు ఉన్నప్పుడు భక్తి అనే ఆయుధాన్ని మనం చేతిలోకి తీసుకోగలగాలి అలా తీసుకోవాలి అంటే మామూలుగా ఈ విధంగా మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు భక్తిని మనం అలవరుచుకుంటే అప్పుడు భక్తి చేతికి ఉపయోగపడుతుంది ఇప్పుడు తలపోటు ట్యాబ్లెట్లు కొనుక్కుని సంచీలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు పూర్వం భద్రాచలానికి వెళ్ళేవారు రాముడు దర్శనానికి క్విని ట్యాబ్లెట్లు కొనుక్కుని పెట్టుకునేవారు సంచిలో ఎందుకని అక్కడ మలేరియా ఫీవర్ ఉండేది ఈ ట్యాబ్లెట్లు అంటే భద్రాచలం వెళ్తే ఫీవర్ వచ్చేస్తుందని కాదు క్వనీన్ ట్యాబ్లెట్లు కొనుక్కొని సంచిలో పెట్టుకుంటాం అలా ఉంటాయి భద్రాచలం వెళ్ళి రాముడు దర్శనం చేసి వచ్చేప్పటిక పది రోజులు పట్టేది పూర్వం అలా ఉండేది అప్పుడు ఈ దోమకాటుకు వీడికి మలేరియా వస్తే అప్పుడు మళ్ళీ డాక్టర్ల కోసం పరుగులు తీ ఈ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతాం సో ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తిని బాగా దృఢం చేసుకుని పెట్టుకుంటే ఈ కష్టం ఏదానా వచ్చినప్పుడు వెంటనే అది మనకి చాలా సహకారాన్ని అందిస్తుంది దీంట్లో రహస్యం ఉంది ఆ రహస్యం మనకి కష్టం వచ్చినప్పుడు ధనం కానీ అంగబలం అంటే చుట్టూ ఉండే భక్తులు బంధువులు వీళ్ళు కానీ తర్వాత అధికారం కానీ ఇవి ఏమీ అక్కరకు రావు అప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు అక్కరకు వచ్చేది భక్తి మాత్రం మీ లోపల ఉండే వివేకము భక్తి వైరాగ్యము జ్ఞానము వైరాగ్యము భక్తి అంటారు భాగవతంలో ఈ మూడు అన్నీ కలిసే ఉంటాయి ఇంటర్ రిలేటెడ్గా పరస్పరము సంబద్ధములై ఉంటాయి అటువంటి ఆ మానసిక స్థితి ఆ జ్ఞానము ఆ భక్తి అది మనకి ఉపకరిస్తుంది తప్ప ఈ చుట్టూ ఉన్నవి మనకి అక్కరకు రావు మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా కష్టపడిపోతాం కాబట్టి ముందే తెలివి తెచ్చుకుని భక్తిని బాగా దృఢంగా అభ్యాసం చేసుకోవాలి అది ఆర్తభక్తి గురించిన సమాచారం ఇక రెండో భక్తుడు అర్థార్థి జిజ్ఞాసు తర్వాత వద్దాము ఆర్త అర్థార్థి జిజ్ఞాసు అంటే ఛందస్సు కుదరదు అందుకోసం అక్కడ వ్యాసమహర్షి శ్లోకంలో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అని వరుస అది పాఠక్రమము పాఠక్రమం ఏమిటి ముందు ఆర్తుడు రెండోది జిజ్ఞాసు మూడోది అర్థార్థి అర్థక్రమం మీరు అర్థాన్ని చూసుకుంటే ఆ పదాల అర్థాన్ని చూసుకుంటే ఆర్తుడు తర్వాత అర్థార్థి రావాలి తర్వాత జిజ్ఞాసు రావాలి పాఠక్రమం కంటే అర్థక్రమము బలవత్తరమైనది అని ఒక కాబట్టి అర్థార్థిని రెండో భక్తుడు స్వీకరిస్తాం వీడు ఈ అర్థార్థం ఏమిటంటే వీడు భక్తిని చేస్తాడు ఎప్పుడు భక్తి చేస్తాడంటే వాడికి కోరిక పుట్టినప్పుడు భక్తి చేస్తారు ఇది మామూలు లోకంలో మన లోకం వ్యవహారంలోకి వచ్చాం మళ్ళీ అర్థార్థి వాడికి ఏదో కోరిక పుట్టుతుంది వెంటనే భక్తి చేస్తారు సో ఏదో అమెరికా వెళ్ళాలనిపిస్తుంది పాస్పోర్ట్ ఉంది వేసా కావాలి అమెరికా వెళ్ళాలంటే వేసా కావాలి వేసా కావాలంటే వాళ్ళు ఆ కన్సలేట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తారు లేనప్పుడు లేదు వాళ్ళ చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఉండదు కదా అందుకోసం మన చిలుకూరి బాలాజీ దగ్గరికి వెళ్ళి మొన్న ఆయన చిలుకూరి బాలాజీ ఆ దేవాలయపు ప్రతినిధి ఆయన టీవీలో మాట్లాడుతున్నారు ఏమని మా బాలాజీ వీసాలకు ప్రసిద్ధి ఆయన చెప్తున్నారు నేను నేను చెప్పడం ఆయనే చెప్తున్నారు కాబట్టి ఇంకా సమస్యే ఉంది కాబట్టి చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి పూర్వం మద్రాసులో ఉంది ఇది కన్సలెట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది మద మొన్నటిదాకా హైదరా మద్రాసులో ఉండే విశాఖపట్నం నుంచి మద్రాసుకి విసాకి వెళ్ళేవాడు ముందు హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళేవాడు ఈ ట్రయాంగిల్ ఈ ముక్క ఎక్కడ ఉందంటే ఇలా చూపించి ఎందుకంటే ఈ బాలాజీ వీసా బాలాజీని దర్శించి ఆయనకి కొబ్బరికాయ కొట్టి అక్కడ పూజలు ఇవి చేసుకుని అప్పుడు అప్పుడు మద్రాసు వెళ్ళి క్యూలో నిలబడ్డాం క్యూలో నిలబడ్డాం కొంతమంది స్వామీజీ భక్తులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ముందు స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతారు స్వా స్వామీజీ ఏం చేస్తారండి స్వామీజీ వేసానే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు రిజెక్ట్ చేయొచ్చు ఏమో లేదు దగ్గరికి వెళ్ళిపోతే వీసాలు వచ్చేస్తాయి అంటే వాళ్ళు కూడా అలా ప్రమోట్ చేస్తారు ఆ మంచిది మీకు వేసాసిద్ధిని వస్తున్న ఆశీర్వదించి పంపిస్తారు ఆశీర్వ ఆశీర్వేదనం ఫలించిందనుకోండి ఈ ఆ ఆ క్రెడిట్ అంతా ఆయనకి ఫలించలేదనుకోండి వాడి ప్రారంభం సరే అంతా ఎస్కేప్ మెకానిజం ఎలా ఉన్నారు కాబట్టి స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోవడం లేకపోతే స్వామీజీ అటు విశాఖపట్నంలో ఉన్నారనుకోండి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ మద్రాసు వెళ్తారు ఏదో ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటారు సో వాటెవర్ భక్తి ఆ టైంలో ఆ కోరిక తీరడం కోసం చేసే భక్తి అర్థార్థి భక్తి అంటారు అటువంటి వాడిని అర్థార్థి అంటారు అర్థ అంటే కోరిక కోరబడే వస్తువును అర్థి పొందాలని కోరువాడు వాడు చేస్తాడు భక్తి అర్థార్థి ఏమంటే మరి కోరికల్ని కోరి కోరికలను కోరకూడదని చెప్తారు కదా కోరికలు లేకుండా ఉండాలని చెప్తారు కదా గీతలను మరి వీడిని భక్తుల్లో లెక్క వేసేది ఏమిటి అంటే చూడండి వాడు కోరిక తీరడానికైనా భక్తి చేస్తున్నాడు కదా కోరిక తీరడం కోసం ఇప్పుడు ధనం కావాలనుకోండి కష్టపడి ఉద్యోగం చేసుకుని ధనం కావలసి వచ్చి శ్రీయాగం చేయడం లేకపోతే శ్రీ సూక్తం పారాయణ చేయటం ధనాన్ని సంపాదించనం వస్తుంది ఎప్పుడో వస్తుంది తప్పకుండా లభిస్తుంది ఆ విధంగా భక్తి చేస్తున్నాడు అది ఒక మార్గం ఇంకోహడు ఉన్నాడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు డబ్బు కావాలి లంచం పుచ్చుకుంటాడు వాడికంటే వీడి నయం కదా లంచం పుచ్చుకుని డబ్బు సంపాదించేవాడి కంటే శిశూక్తం పారాయణ మనం డబ్బు డబ్బు మనకు వస్తుంది అని భక్తి చేసేవాడు వీడికంటే వాడు నయం కదా మొత్తానికి ఏదో పేరుతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి వాడిని కూడా జారవిడి చేయకుండా లెక్కలో వేసేశాడు అర్థార్థి ఈరోజుని ఒక కోరిక తేనడం కోసం వీడు భక్తి చేస్తున్నా రేపొద్దున్న కొంచెం వివేకం తెచ్చుకుని ఆ భక్తి వల్ల కొంచెం హృదయం శుద్ధమైతే ఎవడైనా ఓ మహాత్ముడు వాడికి నాయన చాలా సంతోషం నువ్వు భక్తి చేస్తున్నావు కోరిక మనస్సులో పెట్టుకుని భక్తి చేసుకున్నావు కోరిక లేకుండా కూడా భక్తి చేస్తే ఎలా ఉంటుందో చూసుకోమ్మా అని ఎవడైనా చెప్పడం అది వాడి మనస్సుకి నచ్చటం భక్తి ఎలాగూ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా భక్తి చేసేది ఏమి లేదు ఎట్టించి కోరికను డ్రాప్ చేసేస్తే భక్తి ఉండలేముంది చూడండి చాలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం వచ్చింది కాబట్టి ఒక మెట్టు ఎక్కాడు ఇంకో మెట్టు ఎక్కే ఛాన్స్ అయితే ఉంది ఆ దృష్టితోటి అర్థార్థి ఈ సంసార కామనలు వ్యర్థము వాటిలో ఏమీ సారం లేదు అయినా కూడా వాటి కొరకు భక్తి చేసేవాడిని కూడా జార విధి చేయకుండా శ్రీకృష్ణుడు లెక్క పెట్టాడు దామా కూడా రా బోటెక్కు నువ్వు కూడా నువ్వు కూడా భక్తి చేస్తున్నావు గనుక అని అని ఇంక్లూడ్ చేసుకున్నాడు అర్థార్థి ఇప్పుడు లోకంలో మనుషులు నాలుగు రకాలు ఉంటారు దేవుని లేదు లేదు పూజ లేదు గీత లేదు ఏమీ లేదు డబ్బు భోగాలు తప్ప ఇంకేం లేదు అని ఉంటాడు ఒకడు వాణ్ణి పామరహ అంటారు పామరుడు అంటారు అంటే పశుప్రాయమైన జీవితం వాడు ఒక రకం మనిషి రెండో మనిషి ఉంటాడు నేను దేవుడికి పూజ చేస్తాను నాకు సంసార భోగాలు కావాలి డబ్బు కావాలి అంటాడు అప్పుడప్పుడు పూజ కూడా చేస్తాడు వాణ్ణి విషయీ అని అంటారు సంస్కృతంలో విషయీ ఇంకోహుడు ఉంటాడు ఈ పామరుడు కంటే నెక్స్ట్ స్టెప్ అది ఇంకోహడు ఉంటాడు వాడు ఈ సంసారము నుంచి నేను విముక్తిని పొందాలని కోరుతున్నాను నాకు వివేకము వైరాగ్యము కావాలి నేను వైరాగ్య వివేకాలను సంపాదించుకునే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అందుకోసం నేను వేదాంత శాస్త్రాన్ని గీతనే అధ్యయనం చేసుకుంటాను చదువుకుంటాను అని అనుకుంటాడు ఆ చదువు నా అధ్యయనము ముందుకు సాగాలి నాకు వైరాగ్యం దొరకాలి వివేకం దొరకాలి నేను మోక్షాన్ని పొందాలి ఓ ఈశ్వర నన్ను నీవు ముందుకు నడిపించుము అని భక్తి చేస్తాడు అటువంటి భక్తుల్ని సాధక భక్తుడు అంటారు వాడికే జిజ్ఞాసు భక్తుడు అని కూడా పేరు రాబోతోంది మీరందరూ ఆ భక్తిలో మనందరం ఆ జిజ్ఞాసు భక్తుడు అనే కేటగిరీలో పడతాము పడేందుకు ఛాన్స్ ఉంది పడతాము అంటే అది చూసుకోవాలి అప్పుడు ఇదే అటెండెన్స్ రిజిస్టర్లో వేసినట్టుగా వేయం కదా ఊరికే అలాగంటే అవకాశం అయితే ఉంది సో మూడో మనిషి మూడో రకం మనిషి నాలుగో రకం మనిషి జ్ఞాని ముక్తుడు మోక్షాన్ని పొంది ఉంటాడు జీవన్ముక్తుడు ఆయన నాలుగో రకం మనుషులు మొత్తం సృష్టిలో ఈ నలుగురు మనుషులే ఉన్నారు ఏమండి తెలిసిందే ఎవరు వీళ్ళు పామర విషయి సాధక ముక్త నాలుగు దీంట్లో ఈ విషయి ఉన్నాడు చూడండి విషయి అంటే సంసారం ఈ విషయి రెండు రకాలు ఒకటి ఆర్థ రెండు అర్థార్థి సంసారిగా ఉంటో ఆపద వచ్చినప్పుడు భక్తి చేసేవాడు భక్తుడు సంసారిగా ఉంటో కోరిక పుట్టినప్పుడల్లా దేవుణ్ణి భక్తి చేసేవాడు అర్థార్థి భక్తుడు